నమస్కారం ఆయన గొంతులో రాగం జీవం పోసుకుంటుంది ఆ రాగ తరంగాలు శ్రోతల హృదయ వీణను సుతారంగా మీటుతాయి సంగీత ప్రపంచంలో ఆయన కంఠం వసంతం ఆయన ఏ రాగాన్ని ఆలపించినా ప్రపంచం పరవశిస్తుంది ఏ గీతాన్ని పాడినా లోకాన్ని లాలించినట్లుంటుంది ఆయన గానామృతానికి మనసు తనకు తానే మైమరచి దూదిపింజలై గాలిలో తేలిపోతుంది విసిరేసిన గాలిపటంలా శూన్య గగనంలోకి ఎగిరిపోతుంది తెలుగు చలనచిత్ర రంగంలో సినిమా పాటలకు గాత్రదానం చేసిన ఆర్ద్యుల్లో ఒకడు ఆరాధనీయుల్లో ప్రథముడు ఆయనే ఘంటసాల శ్రీఘంటసాల వెంకటేశ్వరరావు మధుర గాయకుడు ఘంటసాల మన మధ్య లేకున్నా ఆలాపన మాత్రం సంగీత హృదయాల్లో ధ్వనిస్తూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది దినకర శుభకర అంటూ సూర్యభగవానుణ్ణి గురించి పాడాలన్నా వాతాపి గణపతింభే అంటూ వినాయకుణ్ణి పూజించాలన్నా నమో వెంకటేశ నమో తిరుమలేశ అంటూ ఏడుకొండల వెంకన్నను ఎలుగెత్తి పిలవాలన్నా హరహర హర శంభో అంటూ శివుణ్ణి నోరారా కీర్తించాలన్నా పాడవోయి భారతీయుడా అంటూ ప్రజల మధులో నింపాలన్నా జానపద పాటలు ఇంకి పాటలు వినాలన్నా ఒక పుష్ప విలాపంతో మనస్సులోని బాధను బయటపెట్టాలన్నా నీవేనా నన్ను పిలిచినది నీవేనా నన్ను తలచినది అంటూ ప్రియురాలి గుండెల్లో ప్రేమ ప్రేమమాటల ఈటెలను దింపాలన్న అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటకం అంటూ జీవితంలోని నగ్న సత్యాన్ని తెలుసుకోవాలన్నా బాబా ఎప్పుడు వచ్చితివి అంటూ ప్రేమగా పలకరించే కమ్మని సొగసైన పద్యం వినాలన్నా లేచింది నిద్ర లేచింది మహిళాలోకం అంటూ స్త్రీ సమాజాన్ని ఉత్తేజపరచాలన్నా మనకు వినిపించే ఒకే ఒక స్వరం అది ఘంటసాల వెంకటేశ్వరరావు యుగడం పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబరు సూర్యనారాయణ రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు ఘంటసాల తండ్రి కోరిక మేరకు విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోవటానికి చేరారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో సావిత్రి గారితో వివాహం జరిగింది ఆయనకు ఎనిమిది మంది సంతానం నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు పంతొమ్మిది స్వర్గసీమ సినిమాలోని ఊహోనారాజా పాట ద్వారా ఘంటసాల తన గళాన్ని తెలుగు చిత్రసీమలో ప్రారంభించారు ఇదే పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తన దేశభక్తిని చాటారు ఒకనాటి అగ్రశ్రేణి నటులు ఎన్టీఆర్ ఏఆర్నార్ కృష్ణ ప్రముఖ నటులకే కాలం గుమ్మడి ఎస్వీ రంగారావు గొప్ప నటులకు తన గానామృతంతో అద్భుతమైన పాటలు అందించారు ఘంటసాల స్వరవైవిధ్యం కోసం అప్పట్లో ఘంటసాల పడిన శ్రమ అంతా ఇంతా కాదు అక్కినేనికి ఒకలా ఎన్టీఆర్ మరోలా పాటలు పాడి సినీ అభిమానులందరినీ మెప్పించారాయన ఘంటసాలకు పాడటం అంటే మహాయిష్టం దాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నారు మంచి పాటలు పాడటం కోసం ఘంటసాల కఠోర తపస్సు చేసేవాడు ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు ఘంటసాల పాటలు పాడటంలో తీసుకున్న శ్రద్ధను నేటి యువగాయని గాయకులు ఆదర్శంగా తీసుకుంటే తెలుగులో మంచి పాటలు వస్తాయి ఆ పాటలు చిరస్మరణీయంగా నిలుస్తాయనటంలో సందేహం లేదు అందుకు ఉదాహరణ జగదేక వీరుని కథలో శివశంకరి పాట ఈ పాటను పద్నాలుగు రోజులు రిహార్సల్స్ వేసి పాట మొత్తాన్ని ఒకే టేకులో రికార్డింగ్ జరిపించిన ఘనుడు ఘంటసాల అధునాతన రికార్డింగ్ సదుపాయాలు లేని ఆనాడే సంగీత ప్రియుల హృదయాన్ని దోచిన మాయగాడు ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు తమిళ భాషల్లో ఆయన పదమూడు వేల పాటలు పాడారు అంతేకాదు దాదాపు వంద సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలన్నీ చిరస్థాయిగా నిలిచిపోయినవే ఉదాహరణకు షావుకారు లవకుశ గుండమ్మ కథ దేవదాసు వంటి చిత్రాలకే కాక మాయాబజార్ వంటి గొప్ప పౌరాణిక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి చిరస్మరణీయంగా మిగిలిపోయారు మన ఘంటసాల మాస్టారు ఆయన గానానికి మెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమ ఆస్థాన సంగీత విద్వాంసునిగా గౌరవించారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అనేక వందల అన్నమాచార్య కీర్తనలను స్వామివారిపై పాడి భక్తి రసాన్ని ప్రపంచమంతా కురిపించారు ఘంటసాల గారితో ఎంతోమంది సినీ గాయకులు గాయనీమణులు ఒక్కపాటైనా పాడటానికి పోటీపడేవారు అలా అవకాశం దక్కించుకున్న వాళ్లలో పి సుశీల జానకి భానుమతి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాధోపేది సత్యం వంటి గాయనీ గాయకులు ఉన్నారు ఎన్నో స్వరాలను కూర్చిన పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రతిభకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల ప్రభుత్వం శాంతి పథకాన్ని అందజేసింది అది పంతొమ్మిది సంవత్సరం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితంలో చివరి అంకం ఈ చివరి మజిలీలో కొన్ని విశేషాలు జరిగాయి వాటిలో ఒకటి తన దశలో తెలుగు ప్రజలు మర్చిపోలేని ఎన్నిసార్లు విన్నా తనివి తీరని అజరామరమైన భగవద్గీతను ఘంటసాల పాడారు భగవద్గీత వింటుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఘంటసాల రూపంలో మనందరికీ భగవద్గీత బోధిస్తున్నారా అన్నట్లు ఉంటుంది మరో సంఘటన ఏమిటంటే గొంతుకు సంబంధించిన వ్యాధితో ఘంటసాల మద్రాసులో ఆసుపత్రిలో చేరగా ఆయన అభిమాన గాయకుడు బడే గులాం అలీఖాన్ అదే రకమైన వ్యాధితో అదే ఆస్పత్రిలో చేరటం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండున మద్రాసు ఆసుపత్రిలో గుండెపోటుతో ఘంటసాల తుదిశ్వాస విడిచారు తెలుగు మాటను తెలుగు పాటను తనదైన స్వరంతో అలరించిన మహానుభావుడు ఘంటసాల ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా తెలుగువారి పెదాలపై నాట్యం చేసేది గంటసాల పాటలే స్వర్గంలో తొంబుర గానం మన వినలేకపోవచ్చు కానీ భూపై గానగంధర్వుడి గానం వినే అదృష్టం మనకు మాత్రమే దక్కిందని సగర్వంగా చెప్పుకోవచ్చు తెలుగు గర్వించదగిన స్వచ్ఛమైన తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మాత్రమే వారి పాటలు మనందరి ఆస్తి అలాంటి గానగంధర్వుడిని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మనం తలుచుకుంటూనే ఉంటాం కాని ఫిబ్రవరి పదకొండున ఆ మహానుభావుడిని మనసారా తలుచుకుని ఆయన ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి ఘటిద్దాం మంచి సాహిత్యం మంచి సంగీతం పది కాలాలు నిలిచే పాటలు తీసుకురావటం ద్వారా ఆయనకు నిజమైన అంజలి ఘటిస్తాం శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సరిగమల్లో సంగమించాడు పదనిశల్లో పరవశించాడు జట్టు జట్టుకట్టాడు సంగీత సరస్వతి వీణానాదంలో విలీనమయ్యాడు భవసాగరం నుంచి భగవద్గీతలో భాగమయ్యాడు ఓ శాంతి శాంతి శాంతిహీ